అన్నాడు శ్రీకృష్ణ స్వామి అప్పటి వరకు ఈ అర్జునుడు త్రిలోక విజయ దురంధరుడు ఈ బలాలను లెక్కించినప్పుడు ఇంతకు ముందు శిబిరాల్లో ఉన్నప్పుడు బలాలను లెక్క పెట్టాడు వీళ్ళు దుర్యోధనుడు భీష్ముడిని అడిగాడు తాత నీవు కౌరవ సైన్యం ఉన్నదే యుద్ధంలో ఎన్ని రోజుల చంపగలవు ఒక్కడైతే అన్నాడు అంటే ఆయన అన్నాడు మనవడా ఇదివరకి యవ్వనంలో ఉన్నప్పుడైతే నాకు లెక్కలేదు చూసేసేవాణ్ణి ముసలివాడిని అయిపోయాను కనీసం నెల రోజులు పడుతున్నాను అన్నాడు ద్రోణుల్ని అడిగితే ఆయన కూడా మీ తాతంతా నాకు పడుతుందయ్యా నిలబడుతుంది కృపాచార్యుల్ని అడిగితే ఆరు నెలలు పడుతుందన్నాడు ఆయన అశ్వత్థావు రోజులు అన్నాడు కర్ణుడు ఐదు వంద రోజులు చూసేస్తానన్నాడు ఇదంతా ముందు చెప్పుకున్న ఈ గోడచారుల ద్వారా అవతలు తెరిచి ధర్మరాజు అర్జునుడిని అడిగాడు అర్జున నీలెన్ని రోజుల్లో చంపగలవంటిలో రోజుల పాశుపదాస్త్రాన్ని ప్రయోగిస్తే ఒక అత్రంతో మొత్తం అడిపోతుందన్నాడు అట్లా చెప్పినటువంటి అర్జునుడు అంతకు అనేక యుద్ధములలో రాత్రి యుద్ధములు చేశాడు పగటి యుద్ధములు చేశాడు గంధర్వులతో చేశాడు రాక్షసులతో చేశాడు దేవతలతో చేశాడు సురగరుడోరక కిన్నర ఖర ఖేచ సిద్ధ సాధ్యాతులతో యుద్ధం చేశాడు వెనకడుగు ఇయ్యలేదు శ్రీలోక విజయ దురంధరుడు అనే పేరు అర్జునుడికి అట్లాంటి అర్జునుడు యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా మొత్తం ఎటు ఉప్పు అని ఊదేద్దామని వచ్చి నీ వాళ్ళను చూడు అని నేను అనేటప్పుడికి ముసుగు అర్జునుడికి అంతా ఈవేళ వాళ్ళుగా కనపడుతున్నారు ఈ చూసేవాళ్ళు బావా ఏమిటి అటు ఇటు తోస్తుంటే అసలు అంత బంధువులేగా తాతలు తండ్రులు విద్య చెప్పినటువంటి గురువులు పిల్లనిచ్చినటువంటి వాళ్ళు భావవర్దులు మేనల్లుళ్ళు కొడుకులు వరుసలో వాళ్లు ముత్తాతల వరసలో వాళ్ళు ఏమిటిది బావా అందరూ బంధువులే వీళ్ళందరినీ తంపమటవా వేళ్ళని చంపి ఆ రక్తపు కూడా అని తినేది చచి ఎంతకంటే ఏకచక్రపురంలో అడుక్కు తిన్నదే హాయిగా ఉంది ఐక్యం అపీసలోకే భిక్షాటన చేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు అపి త్రైలోక్య రాజ్య హేతోహో కిమ్ నమో ఈ కృతి స్వర్గ పదవి ఎంద్ర పదవి వచ్చినా కూడా ఇది నాకు అవసరం లేదయ్యా అట్లాంటిది ఒక హస్తం దీనికోసం వీళ్ళని తప్పమంటావా నా వల్ల కదా అసలు వీళ్ళందరినీ తంపితే బాబు రేపు వీళ్ళకి అసలు తచ్చినాలు పెట్టేదేవుడు తిలోదకాలు ఇచ్చేదేవుడు వీళ్ళంతా ఏమైపోతారు అసలు పోతారు అటు ఆ లోకాలు చేరలేరు ఇటు ఈ లోకాలు చేరలేరు అంతరిక్షంలో ఎక్కడ వండిపోతారు ఏ ఔరు జబ్బులో పట్టుకుని ఎలాడుతూ ఉంటారు ధర్మం లుప్తమైపోతుంది మనం ఈ పని అంటే ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ చనిపోతే ఆ తర్వాత వర్ణ సంకటం ఏర్పడిపోతుంది చిచి చిచి చిచి తలంచడానికి వీలు లేకుండా ఉంది ఇంత పాపం మనం ఒడిగట్టడానికి సిద్దపడి గాంధీ చేతిలోంచి దారిపోయింది అన్నాడు విడిచిపెట్టేశాడు కోలబడ్డాడు దాంట్లో ఇంత కల్పించింది ఆయనే నీ వాళ్ళను చూడు అన్నాడు లేకపోతే లేదు ఇది ఆ తర్వాత అప్పటికి కూడా ఏంటంటే అర్జున కుతస్థు ఆకర్షణల మీద మిషమే సమపర్చితం అనార్యదృష్టం అస్వర్గ్యం ఆ కీర్తికరం చే ఎక్కడనేస్తున్నాయి యుద్ధం చేయాలని వచ్చి ఒక్క రోజులో నేను పాశుపదాస్త్రంతో చంపుతానని చెప్పి నీ మాటల మీద నమ్మకం ఉంచుకున్నటువంటి ధర్మరాజుని ఒమ్ము చేస్తావా ఆయన నోట్లు దుమ్ము కొడతావాలే నా వల్ల కాదు బాబు వీళ్ళని నంపని చదువుతావే నీవు మాత్రం నీ శత్రువులను చంపావు గానీ ఏ నీ తండ్రి వసుదేవుడిని చంపావా నీ తాత ఉగ్రసేను చంపావా నన్ను దంపట్టనే చెబుతానికి బాగానే చెబుతావు పూజార్హ వరిశోధన ఓ వరిశోధన పూజార్హుల్ని చంపబడ్డా యారు ఎట్లా ఎత్తి కూడా మాట్లాడేది అట్లాగే ఉంటారంటావు మీ ఇష్టం అని వదిలిస్తాడు ఈయన ఇక చెప్పదలుచుకోకపోతే మళ్లీ ఆలోచించాడు ఆలోచించి అసలు ఏది చేస్తో ఏది శ్రేయస్థో తెలియట్లేదు అసలు నన్ను నమ్ముకుని వచ్చిన ధర్మరాజును మోసం చేయటం అవుతుందంటున్నావు యుద్ధం చేయకపోతే చేస్తే గురువుల్ని తండ్రుల్ని తాతల్ని బంధువుల్ని తిన పాపాన్ని కట్టుకోవాలి ఇప్పుడు అసలు మాకేం చేయాలో కూడా తెలియట్లా ఆశేపుడికి అన్నాడు అది ఎప్పు నువ్వే చెప్పు శిష్య స్నేహం సాధిమాన్ తో ప్రపన్నం నాకు తెలియట్లు అయిపోయింది పని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియటం లేదు కార్పణ్యదో సోపహత స్వభావమిత్వాహచేతం బ్రోహిత కృపణత్వం నాలో ఏర్పడిపోయింది అది కనుక నీవే చెప్పు నీకు శిష్యుడివి నీకు ప్రబంధుడివి అమ్ముకోవటానికి కూడా అర్హత నీకే ఉంది ఇక నన్ను శిష్యుడు ప్రపన్నుడు ఇద్దరు రెండు లక్షణాలు ఉన్నాయి వేరు వేరుగా శిష్యుడు అంటే శాసించడమే అతన్ని శిష్యుడిని శాసించవచ్చు గురువు ప్రపన్నుడిని అంటే నువ్వేమన్నా చేసుకో ఇక మొత్తం నీదే ఇక నువ్వేం చేసిన ఆ వస్తువు నీది ఇక నీ ఇష్టం అంటే ఇప్పుడు పుస్తకం ఉంది నా చేతిలో నా ఇష్టం నేనేం చేసుకుని ఈ పుస్తకం ఏమందు ఇక్కడికెందుకు తెచ్చావని కాని ఇక్కడెందుకు పెట్టావని కాని అనదు ఇది ప్రపన్నత్వం నీకు నేను నీ చేతిలో ఒక వస్తువుని ఎట్లా ఉపయోగించుకున్నా ఆ స్థితికి రప్పించి అప్పుడు మొదలుపెట్టాడు ఇది ఆకలి అర్జుడికైనటువంటి ఆకలి ఇది ఇప్పుడే వేదాంతం చెప్పాలి యుద్దరంగము ఆ మధ్యలో ఆయన ఎందుకు చెప్పాడు ఇద్దరూ కలిసి ఎన్నో సంవత్సరాల కాలం తిరిగారు రాత్రులు పగళ్ళు తిరిగారు ఎప్పుడు చెప్పుకోకూడదు అనొచ్చు ఆకలి లేదప్పుడు అర్జునుడికి ఆకలి లేదు ఇప్పుడు కలిగింది ఆకలి ఇదే తగినటువంటి సమయము వస్త్రానికి రంగు పట్టించాలి అంటే దాని మురికి శుభ్రంగా వదల కొట్టాలి అప్పుడే రంగు ఇయ్యాలి అప్పుడు పడుతుంది మురికొండగా వేస్తే అది ఇది కలిసి మలినమైపోతుంది అలాగే ఆ మనస్సుని అలా పొదులు చేసి అప్పుడు దాంట్లో విత్తనం వేయాలి ఇక్కడికి మొదలు పెట్టాడు శ్రీ భగవాను వాచ అంటూ అసోంచోచ స్వంప్రజ్ఞావాద్య భాషసే గతాసు నగతా సోంచ నాను సోచనకి పండితాహ ఎవరి కోసం ఏడుస్తావు ఏడవ తగని వాటిని కూర్చి ఏడుస్తున్నావు ప్రజ్ఞావాదములు పలుకుతున్నావు గతాసువులు అగతాసువులు ఇక్కడ ప్రాణాలు పోగొట్టుకునేవి ప్రాణములు పోగొట్టుకోనివి రెండున్నాయి ఇక్కడ నీ కనిపించే వీళ్ళందరి యొక్క శరీరములన్నీ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటాయి ఎప్పటికైనా సరే పోయా కానీ ఆ లోపల ఉన్న ఆత్మలు ఉన్నాయే వాటికి ప్రాణములేవు అసలు అవి పోగొట్టుకునేవి కాదు ప్రాణములంటే గాలి ఆ ప్రాణములు అసలు ఆత్మకి లేవు అది పోగొట్టుకునేవి కాదు వాటిని నువ్వు చంపలేవు అవి తచ్చేయ్యి కాదు నచ్చేవా జాతు నా సమస్య రే నే సర్వేవ యవతస్పరం నేను ఎప్పుడు ఉంటా నీవు ఎప్పుడు ఉంటావు ఈ రాజులందరూ ఎప్పుడు ఉంటారు అంటే వీరి ఆత్మలన్నీ శాశ్వతముగా ఉండే శరీరములు మాత్రం పడిపోతూ ఉంటాయి సుమా ఆత్మ వేరు స్థిరం వేరు అని చెప్పి పద్దెనిమిది శ్లోకముల్లో బోధించాడు ఆ తర్వాత స్థిరమైనటువంటి నిశ్చయం కావాలి అన్నాడు ఏదైనా సరే ఒక పని ముందు ఒక మాట వెనక ఒక మాట ఉండకూడదు సుమా అధ్యవసాయం దృఢంగా ఉండాలి అది దృఢంగా ఉండాలి అంటే బుద్ధి బుద్ధి జీవుడివి కావాలి బుద్ధితో నిర్ణయం చేయాలి మనస్సుతో కాదు మనస్సు అతి చంచలమైనటువంటిది బుద్ధితో నిర్ణయం ఆ నిర్ణయం కలవానికి ఒక్కటే ఉంటది ఎప్పుడైనా సరే మార్గం ఎక్కడి తాళం అక్కడ పోతూ ఉంటారు ఆధ్యాత్మికంలో కూడా చూడని చాలా మందిని ఇక్కడ తాళం ఇక్కడే అక్కడ తాళం అక్కడే ఎక్కడ కాలం అక్కడే అది పనికిరాదు ఒకే ఒక్కటి ఉండాలి ఏకమైనటువంటిదే కావాలి ఏకే హక్కును నందన ఈ అవ్యవసాయం ఉన్నదే నిశ్చయం లేనటువంటి వారు అనేక రకాలుగా ఉండిపోతూనే ఉంటాడు అది పనికి రాదు అట్లా ఉండేవారు ఉంటాడో చెప్పమని అడిగాడు ఆయన అడిగితే వాడిని అని మరొక పద్దెనిమిది శ్లోకాలు చెప్పాడు అతన్ని గురించి ప్రజా కామాన్ సర్వాన్ స్వార్థ మనోగతాన్ ఆత్మల అస్తుష్ట స్థితప్రజ్ఞ తదా ఉచిది మనస్సులో కోరికలు పుట్ట పరిమితి లేదు నిద్రపోయినప్పుడు ఇది పనిచేయదు కళలో కూడా పనిచేస్తుంది ఇది కళలోనూ మెలకువలోనూ దీనికి కలిగేటన్ని ఆలోచనలు కోట్లు కలుగుతూ ఉంటాయి కోరికలు ఎన్ని వస్తూ ఉంటాయో అంతులేదు ఈ మనస్సులో దాన్ని నిర్ణయించేది బుద్ధి అది అనుకున్న అన్ని జరిగితే అసలు ఈ ప్రపంచం ఇట్లా ఉండదు అని బ్రతదు ఎవడు కాడని బ్రతలేదు కూడా బుద్ధితో నిర్ణయించాలి అట్లా నిర్ణయించి వరుసనే మనస్సులో ఉన్నటువంటి ఈ ప్రాపంచిక విషయములను పోగొట్టి ఆత్మకు నీవు ఆలోచన చేశావనంటే ఆ స్థితి ప్రజ్ఞకి చెందుతుంది అతడు స్థిత అట్లా చెప్పి అతడిని గురించి చెప్పి ఏషా బ్రాహ్మీస్ పాధ నైనా ప్రాప్య విముఖ్యతి అంతకాలేది బ్రహ్మ నిర్మాణముచ్చింది ఈ శిత ఈ శరీరము నుండి విడిచి